సశివారిం శంకరాచార్య ముఖ్యమామదాచార్యపే గురు పరంపరా ఓ ఆ ఉత్తరావిర్భూస్వూపస్ ఎనిమిదో అధ్యాయంలో చాండ్రోగ్యం ప్రజాపతి ఇంద్ర సంవాదంలో జీవుని యొక్క మీమాంస కలదు జీవుని స్వరూపం యొక్క మీమాంస కలదు ఆ జీవుడు యొక్క తత్వమేమి అవస్థాత్రయంతో పాటుగా అక్కడ విచారణ చేశారు మన ఈ దహార విద్యావాక్యంలో అంతరాకాశ అని ఉన్నదే అది జీవుడా దేవుడా అనే శంక వచ్చినప్పుడు జీవుడే అని పొరపక్షం దేవుడిది సిద్ధాంతం జీవుడని ఎలా చెప్తావు పురపక్షకున్న హేతు ఏమిటి అంటే ఆ దహర వాక్యాన్ని అనుసరించి తర్వాత వచ్చిన విచారణలో జీవుడు ప్రతిపాదింపబడ్డాడు కాబట్టి ఆ దహార వాక్యంలో హృదయంలో అంతరాకాశంలో ఉండే తత్వము జీవుడే అని పూర్వపక్షం ఈ పూర్వపక్షం లోక దృష్టి కూడా అలాగే లోక దృష్టిలో ఇక్కడ ఇక్కడ ఎవడు ఉంటాడు జీవుడు ఉంటాడు దేవుడు ఇక్కడెందుకుంటాడు దేవుడు వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు లోపల ఎక్కడో ఉంటాడు దేవుడు ఇక్కడ జీవుడు ఉంటాడు కదా కాబట్టి దానికి తగ్గట్టే ఉంది పూర్వపక్షం కూడా ఆశ్చర్యపడాల్సిందేముంది కదా దేవుణ్ణి అక్కడెక్కడో లోపల కట్టి దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి ఓ బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ లోపల కూర్చోబెట్టి దానికి కాపలాదారులను పెట్టిన తర్వాత ఇంత చోపుదారులు కాపలాదారులు వీళ్ళందరినీ ఇంత వ్యవస్థ చేసిన తర్వాత ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే వాహనం ఇవన్నీ పెట్టేసి వీళ్ళు ఎలాబరేట్ ప్రతిదీ క్రిస్టలైజ్ చేసి కాంక్రీటైజ్ చేసి పెట్టేశారు ఇంకా దాన్ని ఇటు అటు బిగించిన దాన్ని కదపడానికి వీల్లేదు అవును ఆయన వాకి చేసేప్పుడు పై నుంచి కనపడకుండా ఉండడం కోసం పైన ఏవో కొంత ఓ పందిర్లాగా వేసి దాని అట్టలో పెట్టారు అది కూడా ఇన్కంప్లీట్ వర్క్ చేశారు ఇప్పుడు కంప్లీట్గా చేయొద్దు అది పైన కవర్ వేసినప్పుడు కంప్లీట్గా చేయాలి కానీ వీళ్ళు మన ఇండియన్ మెంటాలిటీ ఏదో పాకిస్తాన్ కూడాను అనిచేత పూర్ క్వాలిటీ వర్క్ కదా అని చేత అది కూడా ఇంకంప్లీట్గా చేశాడు చేస్తే వాడు శాటలైట్లోంచి పిక్చర్ తీశాడు ఆ పిక్చర్ తీస్తే అక్కడ ఇక్కడో సందు ఇక్కడో సందు ఇక్కడో సందు ఉంటుంది ఆ ఆ సందుల్లోంచి వీడు ఎవడో ఇటు నడుస్తున్నట్టు కనపడుతుంది ఆ పిక్చర్ చూపించాడు ఒబామాకి నేను నన్ను ఏదో టాపిక్ లో చూపారు ఎ మొత్తం కథంతా చెప్తున్నాను ఆ పిక్చర్ చూపించారు వీడండ వీడండి వాడు రోజు ఈ టైంలో ప్రచారం చేస్తూ ఉంటాడు కరెక్ట్ గా అదే టైంలో సాయంకాలం ప్రచారం చేయడానికి వస్తాడు పెద్ద కాంపౌండ్ వాళ్ళు అడుగులో వీడు ఇలా నడుస్తూ ఆ సందులోంచి కనపడతాడు చిన్న చిన్న ఫ్లాష్ లాగా కనపడతాడు మీరు చూస్తే తెలుస్తుంది వీడియో ఒబామా చూశాడు ఇలాగ ప్రతిరోజు మీరు కంటిన్యూ టు మానిటర్ గా ప్రతిరోజు అదే టైంకి వచ్చి అక్కడే వాకింగ్ చేస్తున్నాడు వాకింగ్కి బయటకు వెళ్ళొచ్చు కదా లోపల ఏమిటి చేయాలి వీడు వాడే ఈ బేస్డ్ ఆన్ దిస్ పిక్చర్ ఒబామా గేవ్ పర్మిషన్ గో హెడ్ అండ్ స్ట్రైక్ అని కిల్ ది ద ఎందుకంటే దేర్ ఈజ్ నో అథెంటిక్ ప్రూఫ్ దట్ హీజ్ డిన్ ల్యాగ్ అండ్ అతని వీళ్ళు అసెస్మెంట్ అడిగాడు ఎంత పర్సంటేజ్ ఇస్తారండి మీరు ఇంటెలిజెన్స్ కరెక్ట్గానే ఎంత పర్సంటేజ్ అని అడిగాడు వీళ్ళు జాగ్రత్తగా అసెస్ చేసి ప్రెసిడెంట్కి చెప్పాలి కదా వెళ్ళి సిక్స్టీ పర్సెంట్ అని చెప్పాడు ఆయనకి ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలి ఆయనే ఇవ్వాలి ఆర్డర్ సిక్స్టీ వెళ్ళి తిల్ వెళ్ళి దే విల్ తిల్ ఒకసారి ఆర్డర్ ఇచ్చేటంటే ఇట్ మే హ్యావ్ ఇంటర్నేషనల్ ర్యామిఫికేషన్స్ ఇట్ మే ప్రెసిపిటేట్ ఎ వార్ బిట్వీన్ టూ నేషన్స్ హియాస్ టు గివ్ ది ఆర్డర్ ఆయన సరే అని వెళ్ళిపోయాడు వాకింగ్ వెళ్ళాడు రాత్రి భోజనం చేసి కొనుక్కున్నాడు మొన్నడు పొద్దున్న తెల్లవల్సిన ఐదింటికి లేచి ఫోన్ ఎత్తి స్ట్రైక్ అని ఆర్థిక ఇచ్చారు సో ఈ కథంతా ఎందుకు చెప్పానంటే అంత వ్యవస్థ పకడ్బందీగా వ్యవస్థ చేసి పెట్టారు ఇంక ఇటువంటి కదవల్చడానికి కాబట్టి ఇక్కడ ఉన్నవాడు జీవుడే అని పూర్వపక్షం కావాలంటే చూసుకో ఆ ప్రజాపతి ఇంద్ర సంవాదంలో విచారమంతా జీవుడి గురించే ఉంది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుక్తి ఇది జీవు కన్నులో ఉంటాడు ఛాయారూపంగా ఉంటాడు మరి వాడి దేవుడు అవుతాడా అని పొడవచ్చు దానికి సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఆ సంవాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అది జీవుడి ప్రసక్తి అనే సందేహం లేదు కానీ కొంచెం ముందుకు తీసుకెళ్తే ఎటువంటి జీవుడు ఆవిర్భూత స్వరూపస్థు ఏ జీవుని యొక్క స్వరూపమైతే సాక్షాత్కృతమైనదో ప్రకటమైనదో అట్టి జీవుడు అంటే దేవుడే కప్పివేయబడిన స్వరూపము గల జీవుడే ఆవిర్భూత స్వరూపుడు కనుక జీవుడనేది వాడి భూతపూర్వగత్యా ఒకప్పుడు అజ్ఞానావస్ జీవుడిగా చలామణిలో ఉన్నాడు తనకు ఇంకా జీవుడు అంటున్నామే కానీ వాస్తవానికి దేవుడే అది టాపిక్ నటు తత్మచైతన్యజ్యోతిషో ని కచిత్ అభిభవ సంభవతి అసంసర్గ అసంసర్గి వ్యోంన ఇవే తథా నక్షత్రాదీనాం అహని అభిభూత ప్రకాశానం अभिभाव वियोगे रात्रो स्वेष्पत्तिवर्णीना द्रव्यासपर्का अभूतस्वूप अनभाधारण विशेषाण क्षार प्रक्षेदि शोध्यनाष्पत्ति सै అంటే శంక ఏంటంటే వీడు జీవుడా దేవుడా దేవుడే మరి జీవుడిగా ఎందుకున్నాడు జీవుడుగా ఉండి దేవుడు ఎలా అయ్యాడు దేవుడుగా ఉండి జీవుడు ఎలా అయ్యాడు అది ఇలాంటి శంకలు ఉండటం సహజం కదా దాని మీద ఏమని చెప్తున్నారంటే ఈ బంగారము దొరికే రాళ్ళు ఉంటాయి రాళ్లలో ఉంటుంది బంగారం రాయి బండరాయి రాయి ఆ రాత్రి కొట్టి తీసుకొస్తా ఆ రాళ్ళు తీసి వాటితోటి పౌడర్ చేసి వాటి నుంచి బంగారాన్ని తీస్తారు ఎవట న్యూజిలాండ్లో దొరుకుతుంది బంగారం ఎక్కువగా ఆ రాళ్ళని కొట్టి తీస్తారు తీసినప్పుడు గొయ్యి ఏర్పడుతుంది కదా రాళ్ళు తీస్తుంటే గొయ్యి ఏర్పడుతుంది కదా ఆ గొయ్యికి సూపర్ పిట్ అని పేరు ఏమంట మామూలు ఈ పర్యాటకులు ఇంటర్నేషనల్ నేను ఇప్పుడు వెళ్ళలేదు న్యూజిలాండ్ వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఇంటర్నేషనల్ టూరిస్టులు ఉంటారు చూసారా వీళ్ళు న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సూపర్ పిట్ చూడ్డానికి వెళ్తారు ఏమండి దాన్ని సూపర్ పిట్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు దాన్ని బొమ్మ చూశాక నాకేమనిపించిందంటే అది సూపర్ పిట్ కాదండి సూపర్ సూపర్ సూపర్ పిట్ దాంట్లో కింద ఇలాగ మెట్లు ఇలా ఘాట్ రోడ్డు కింద వేస్తాడు ఆ ఫిట్ నుంచి పైకి తీసుకొచ్చిందని కింద రాళ్ళు పగలకొట్టు పైకి తేవాలి కదా ఆ ట్రక్ మంచి సూపర్ హై క్వాలిటీ ట్రక్ ఆ ట్రక్ ఇలా కొట్టి కొట్టి కొట్టి కొట్టి పైకి వచ్చేప్పటికి పావు గంట పడుతుంది సూపర్ ఫిట్ సో ఆ రాయి ఉంటుంది ఆ బండరాయి దాంట్లో బంగారం ఉంటుంది బంగారం యొక్క అసాధారణ విశేషాలు ఏమిటి విశేషమంటే ధర్మం అసాధారణ ధర్మం పచ్చగా మెలమిల మెరిసిపోవుట అది కనపడదు ఆ రాతిలో అది ఆ లక్షణమే ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాతిని పగలు కొడతారు పౌడర్ చేస్తారు క్షార ప్రక్షేపాది శోధ్యమానా చిన్న కెమిస్ట్రీ దాన్ని ఆల్కలీలో వేస్తారు వేసి కడుగుతారు ప్రక్షేపణ చేస్తారు క్షార ప్రక్షేప ప్రక్షేపంతో వేయడం వేసి ఆది శబ్దం చేత కలపడం స్టర్ చేయటం ఇవన్నీ ఉంటాయి ఆ విధంగా శుద్ధి చేస్తారు శుద్ధి చేసేప్పటికీ ఒకప్పుడు శుద్ధి చేయకముందు మట్టి అల్యూమినియం ద్రవ్యాంతర సంపర్క అల్యూమినియం మొదలైన ఇతర లోహములు మట్టి ఇవన్నీ కలిసిపోయి ఆ బంగారం యొక్క పచ్చదనం కప్పివేయబడి ఉంటుంది కానీ ఎప్పుడైతే శోధన చేస్తామో ఆ క్షార ప్రక్షేపాధులతోటి ఆ బంగారము అలాగ పైకి వస్తుంది అక్కడికి అది ఎలా వస్తుందంటే ముద్ద కింద వస్తుంది ఆ ముద్దని ఎలక్ నిప్పుల్లో వేస్తాను కాలు చేస్తాను ఆక్సిజన్ పెడితే ఆ లోహాలన్నీ కూడా ఆక్సైడ్స్ అయిపోయి పోతే పైకి వచ్చేస్తుంది ఇప్పుడు అడుగులు మిగిలిన లిక్విడ్ని అలా పోస్తాయి అలా పోస్తే కడ్డీలు వస్తాయి ఆ కడ్డీ ఎలా ఉంటుందంటే చల్లారిన తర్వాత చేతిలోకి తీసుకుంటే మెల మెల మెరిసిపోతూ ఉంటుంది అక్కడున్న బంగారమే ఇక్కడ అక్కడ ఇదే మెలమెల మెరుపు ఉంది కొత్తగా రాలేదు దీన్ని ఇంతకుముందు ఉన్నా మెరుపే ఆ గొప్పదనం కానీ ఇతర లోహముల పైనంతా కప్పి వేస్తూ ఉంది అదొక దృష్టాంతం శంకరుడు ఈశావాస్యంలో ఇంకో దృష్టాంతం వీడు గంధపు చెక్క కొనుక్కొచ్చాడు అసలైన గంధపు చెక్క కలిగి గంధపు చెక్క కాదు గంధపు చెక్క కొనుక్కొచ్చి అది ఇంట్లోకి తీసుకొచ్చే టైంలో మామూలుగా ఇంటి ముందు మన గ్రామాల్లో మురిక్ కాలం పెట్టుకుంటారు ఇంటి ఆ మురికంతా మనకు కనపడుతూ ఉంటుంది దాన్ని కొంచెం శ్రద్ధ వహిస్తే కట్లు అండర్ గ్రౌండ్ కింద సమయ అండర్ గ్రౌండ్ చేయొచ్చు కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేయాలి కదా మనం ఎందుకు చేసుకోవాలి వాళ్ళు ఎలాగూ చేయరు గత శతాబ్దంలో చేయలేదు ఈ శతాబ్దంలో చేస్తారంటే నమ్మకం లేదు సో అలాగా మురిగ్ కాళ్ళం ఉంటుంది ఒకటి దాని మీద చిన్న పట్టాలంటే చేస్తే దాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు దాట్లో పడేసి అండి చేయాలి దాట్లో పడింది పడితే వంద రూపాయలు ఇచ్చి కొడ్డాడు గద్దపు చెక్క అది ఊరుకుంటాడా గమ్ముని తక్కువని చేపెట్టేసి పైకి తీసాడు తర్వాత తెలిసింది ఐదు మురిగాలంలో చేపట్టాడే తర్వాత తెలిసింది ఆ ఉత్సవ తెలియలేదు ఇప్పుడు నూరు దగ్గరికి వెళ్ళి కడగడం ప్రారంభించాడు ముందు చే కొడుకున్నాడు తర్వాత గంధపు చక్కని కడిగాడు కడిగి ఇది శుభ్రంగా పడిందేమో అని డౌట్ వచ్చి వాసన చూశాడు ఇంకా ఇప్పటికీ చెడ్డ వాసన వేస్తున్నాడు అప్పుడు ఎవరో చెప్పాలో అలాగే పోదయాది దానికి ఎండబెట్టి పొడిగా అయిన తర్వాత గరుక్కాగితం ఉంటుంది ఇసక కాగితం అది తీసుకుని అప్పుడు పోతుందని వాళ్ళు సలహా చెప్పారు అప్పుడు శుభ్రంగా కరిగేసి ఎండలో పెట్టి అది ఎండేక ఇసక్కాయ కొన్ని తోట రద్దు చేసి చూశాడు ఇంకా కొంచెం దుర్వాసన వస్తూనే కానీ కొంచెం గంధం వాసన కూడా వేసుకోండి పోలేదా అంటే రబ్ చేయవాలి కకుర్తి పడకు శుభ్రంగా రబ్ చేయదాన్ని కొంత పోవాలి గంధం సరోగా రబ్బు చేసి చూస్తే శుద్ధమైన గంధమే తప్పించండి ఆ రకంగా మురికాలంలో ఉన్నప్పుడు కూడా ఈ సుగంధం ఉంది పోలేదు ఆ రకంగా అది రెండో దృష్టాంతం ఈశావాస్య దృష్టాంతం ఇది మూడోది తథా నక్షత్రాదీనాం అహమి అభిభూత ప్రకాశానాం అందాము తథా నక్షత్రాదీనా అహనీ స్వరూపేణాభినిష్పత్తి సార్ ఇక నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాలు కనపడవు ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి కనపడవు అరుణ ప్రశ్నలో మంత్రం ఉంది దీని మీద అప్పట్లో నేను రాజమండ్రి ప్రసంగం అయితే చెప్పాను కూడా అమూని నక్షత్రాన్ని అదేమంటే అమీయ రక్ష నిహిస్యా నక్కందృశ్యే కుహ చిద్దివేయ అమీ అమీ ఏ రక్షా రక్షా నక్షత్ర అమీ ఇ రక్షా నక్షత్రములు అవి నిహితాస ఉ చాలా ఎత్తున పెట్టబడినవి ఎవడు పెట్టారో అంత ఎత్తునంటే ఇంకెవడు పెట్టారో దేవుడే పెట్టుకుంటాడు చాలా ఎత్తుగా పెట్టాడు దేవుడు నట్టంత దృష్టి రాత్రిపూట కనపడుతూ ఉంటాయి కుహ చిద్దివే యుహు దివా పొగలు కుహ చిత్ ఎక్కడికి వెళ్ళిపోయాయో ఇవి అని ఇలాగో మంత్రం హోదం సో నక్షత్రాలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళిపోవు అయితే వాటి యొక్క అవి కనపడకుండగా వాటి ప్రకాశాన్ని కప్పివేసేటువంటి సౌర ప్రకాశం వస్తుంది సూర్యప్రకాశం వస్తుంది ఈ సూర్యప్రకాశం ఎందుకు వస్తుందంటే ఈ నక్షత్రముల యొక్క మినుగు మినుగు చిన్న చిన్న ప్రకాశం దాన్ని కప్పివేస్తుంది సూర్యప్రకాశం దాంతో ఆ చిన్న ప్రకాశము కనపడదు అలా అయిపోతుంది రాత్రి అయినప్పటికీ వాటిని కప్పివేసే ఈ సూర్యుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అవి కనగొడం ప్రారంభిస్తాయి కాబట్టి స్వరూపము ప్రకటమవుతుంది స్వరూపము ఉత్పన్నము కాదు ప్రకటము అవుతుంది ఉత్పన్నమవు ఉత్పన్నమవుతుందని అనుకోడు ప్రకటము అవుతుంది రావడం అలా లేనిది రాదు ఇక్కడే ప్రధానమైన ఎడ అద్వైతంలోనే అద్వైతుల్లోనే ద్వైతాద్వైతులు ఎలా ద్వైతాద్వైతులను ఒక వాదం ఉన్నది వాళ్ళో ద్వైతులే కొంత ద్వైతం కొంత అద్వైతం ఇదో కొందా అదో కొంత మన వాళ్ళందరూ అలాగే ఉంటారు పీఠాధిపతులు వీళ్ళందరూ ద్వైతాద్వైతులు నువ్వు దూరంగా ఉండి ముట్టుకోకున్నప్పుడు ద్వైతి శంకర అనుగ్రహ భాషని చెప్పేప్పుడు శంకర భగవత్పాదులు అద్వైతం అప్పుడు అద్వైతి అనుగ్రహ భాషణంలో ఐదు నిమిషాలు అద్వైతే మొత్తం అనుగ్రహ భాషణంతా అద్వైతం కాదు అదంతా ద్వైతమే ఓ ఇరవై నిమిషాలు అనుగ్రహ భాషణం చెప్తే రెండు మూడు నిమిషాలు ద్వైతం అద్వైతం మీరిందంతా ద్వైతమే అద్వైతాన్ని చెప్పచ్చు కదా ఇది వాళ్ళకి తెలుస్తుంది అద్వైతాన్ని చెప్తూ తెలుస్తుంది మీరు చెప్పకుండా వీళ్ళకి ఏం తెలియదు లేదని మీరే నిర్ణయం చేస్తే ఎక్కడ కుదురుతుందని ద్వైతాన్ని చెప్పాలి చెప్తూ తెలుసుకోండి కాదు అనుగ్రహ భాషణము అంటే ఓ పడికట్టుంది మీరు మనుషులే పుట్టారు కాబట్టి ధర్మాన్ని చేయాలి కాబట్టి ధర్మం చేయడం అంటే పూజలోవి చేసుకోవాలి అదే చెప్తాను ఇప్పుడు అదే అనుగ్రహ భాషణ ఎక్కడికి అదే అనుగ్రహ భాషణ ఓపీసరంతా అద్వైతం ఉంటుంది మేనక్క శంకర భగవత్ పాదాచార్యులు అదే అద్వైతం ద్వైతాంతవైతం ద్వైతాద్వైతం వాదం కూడా అలాగే మాట్లాడతారు లోప వ్యవహారంలో ద్వైతం తప్పుతుందండి అంటారు అడ్జస్టిఫికేషన్ శంకరులు భాష్యంలో ఏం చెప్పారు ఈ టాపిక్ విషయంలో ఈ టాపిక్ మీద ఆయన ఏం మాట్లాడారు అని పరిశీలించారు ఆ పరిశీ అవేముండవు అని వేడి ఈ ద్వైతాద్వైతంలో ఎలా ఉంటుందంటే ప్రస్తుతానికి వీడు జీవుడే అయోధ్యుడు అభాగ్యుడు భవిష్యత్తులో ఎప్పుడో అవుతాడు బ్రహ్మ అని ఇటు ద్వైతం అటు బ్రహ్మ అయినప్పుడు అద్వైతం ప్రస్తుతానికి ద్వైతం ఈ ద్వైతాద్వైతవదానికి శంకరులు కంటిలోకి కలికలు లేకుండా త్రోసిపుచ్చుతారు దాన్ని నిలబడినవరు ఎందుకంటే దీనికంటే ద్వైతం బెటరు దెర్ ఈజ్ సమ్ బేసిక్ ఆనెస్టీ ఇన్ ఇట్ ఈ ద్వైతాద్వైతము ఇది విరుద్ధం పరస్పర విరుద్ధం ఇది ఇటు ద్వైతము కాదు అటు అద్వైతము ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నవరా అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు దానికి కంగారే వచ్చింది కాదురా నిన్ననే వెళ్ళి విజయం అని కలిసి కదా ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నట్ట వైఎస్ఆర్లో ఉన్నట్ట అంటే కంగారే ఉందంటాండి చెప్పడం ఏదో అరెస్టుల పరమేదో అయిన తర్వాత దాన్ని రెండు ఓపెన్ పెట్టుకుంటాడు బట్ ఇటు కాదు అటు కాదు దాన్ని శంకర్లు ఒప్పుకో బీ ఆనెస్ట్ బేసిక్ ఆనెస్టీ ఉండాలి ద్వైతంలో ఉండదు పోయి కర్మ చేసుకో మంచిది చేసుకో లేదా అద్వైతంలో వచ్చి మళ్ళీ ద్వైతం అన్నట్టు ఇవన్నీ దార్శనికుల యొక్క విచారణలో వచ్చే మార్పులు మంచిది ఇది మూడో దృష్టాంతం నతు తథా ఆత్మచైతన్య నిత్య కైనచిత్ అభిభవ సంభవతి ఇప్పుడు అక్కడ బంగారము ఎప్పుడూ బంగారమే కానీ దాని యొక్క మెరుపు కప్పివేయబడింది నక్షత్రాలు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాయి కానీ సూర్యప్రకాశం నక్షత్రముల ప్రకాశాన్ని కప్పివేసింది గంధం ఎప్పుడు పరిమళంగానే ఉంటుంది కానీ మురికి గంధము పరిమళాన్ని కప్పివేసింది అలాగే వీడి జీవుడు ఎప్పుడూ దేవుడే కానీ జీవుణ్ణి అజ్ఞానము కప్పివేసింది వీడి యొక్క స్వరూపాన్ని కప్పివేసింది అంతా బానే ఉంది కానీ ఆ కప్పివేయడంలో కూడా తేడా ఉంది మురికి గంధపు చెక్క యొక్క పరిమళాన్ని యథార్థంగానే కప్పివేస్తుంది ఆ మురికి ఉన్నంతసేపు గంధపు చెక్క పరిమళం మీకు రాదు నిజంగా కప్పివేస్తుంది ఎందుకంటే దృష్టాంతంలో రెండు ద్రవ్యాలే గంధము చక్క ఒక ద్రవ్యము మురికి ఇంకో ద్రవ్యము ఈ ద్రవ్యం వెళ్ళి ఆ ద్రవ్యం నెత్తి మీద కూర్చొని కప్పివేస్తుంది ఫిజికల్గానే కవర్ చేసింది కానీ ఇక్కడ అది దృష్టాంతం అంతవరకే కానీ ఆత్మస్వరూపంలో ఆ గంధమును కప్పివేసినట్టుగా కానీ నక్షత్రాలని కప్పివేసినట్టుగా కానీ లేక మూడో దృష్టాంతంలో అయితే బంగారాన్ని ఇతర లోహములు కప్పివేసినట్టుగా కానీ ఆత్మస్వరూపాన్ని కప్పివేయుట కూడా సంభవము కాదు దృష్టాంతం ఇంతవరకే ఏమిటి కప్పివేసినా వాటి స్వరూపం ఎలా ఉండాలో అలాగే ఉంది అంతవరకే దృష్టాంతం ఆత్మ దగ్గరికి వచ్చేప్పటికీ ఆత్మస్వరూపాన్ని అజ్ఞానం కప్పివేసినట్టుగా అనిపిస్తుంది అయినా స్వరూపంలో మార్పే ఉండదు ఆత్మస్వరూపం ఎలా ఉందో అలాగే ఉంటుంది కానీ వాస్తవంలో యథార్థంగా కప్పివేయుట కూడా లేదు అంచేతంటే అవిద్య కప్పివేసింది కదా కప్పివేసింది అవిద్య కదా అవిద్య అజ్ఞానము అజ్ఞానసే జో హోతా ఓ అసలు మీద హోతాహే అజ్ఞానం చేత కప్పివేసింది అంటే నిజంగా కప్పివేసింది కాదు అరే ఇప్పుడు సూర్యుడు వచ్చాక నక్షత్రకాంతి కప్పివేసింది అంటే అది అజ్ఞానం చేత కప్పివేయడం కాదు అది యథార్థంగా ఫిజికల్గా ఎగ్జాంపుల్ అది కానీ ఇక్కడ అజ్ఞానం వస్తుంది కాబట్టి ఆ తేడా ఉంటుంది ఇక్కడ ఆ తేడా ఏమిటంటే ఆత్మ అజ్ఞానిగా ఉన్నప్పుడు కూడా వీడు అజ్ఞానిగా ఉన్నప్పుడు కూడా జనండి చాలా క్రిటికల్ ఏంటి వీడు అజ్ఞానిగా ఉన్నాడు ఆత్మ కప్పివేయబడి సెటిల్ అది సెటిల్మెంట్ పెట్టేసుకో ఇంకప్పుడు వీడు ఆత్మ కాదు నో అది నాడు యాక్సెప్టెండ్ ఇప్పుడు కూడా వాడు ఆత్మే వారికి తెలియదా సంగతి వాడికి తెలియకపోయినా ఆత్మే వాడు సంసారంలో మునిగిపోయి అయినా వాడు ఆత్మయే అయినా వాడు శుద్ధ చైతన్య స్వరూపుడే వాడు ఏడుస్తున్నాడయ భోరు భోరుమని ఏడుస్తున్నాడు కదా అయినా వాడు ఆనంద స్వరూపుడే కప్పి కప్పివేయబడింది కదా అంటే నిజంగా కప్పివేయబడలేదు కప్పివేయబడినట్లుగా భ్రమ కలిగింది ఎందుకని మనం నిజంగా కప్పివేయబడింది ఫస్ట్ సంపాయం అని స్వీకరించకూడదా అది అది ఒప్పుకూడద ఎందుకంటే అది అంగీకారం అది విరోధం వచ్చేస్తుంది ఎందుకంటే ఆత్మస్వరూపము ఆకాశము వంటిది ఆకాశాన్ని మేఘాలు కప్పివేస్తున్నాయా నిజంగాను లేక కప్పివేయబడినట్లు భాషిస్తోందా భాషించుటే ఆకాశాన్ని ఏది కప్పివేయలేదు మేఘం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఆకాశం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అనే ప్రశ్నకి అతీతంగా ఉంటుంది ఆకాశం మేఘం ఆకాశాన్ని కప్పివేయడం సంభవమా అంచేతనే ఈ కొన్ని కొన్ని అభిప్రాయాలు అవి అంగీకారం కాదు ఇప్పుడు గ్రహణం వచ్చినప్పుడు చంద్రుడు ఇది చూడండి పావు వెళ్ళింది తినేసింది ఇదంతా కూడా దట్ ఈస్ ఆల్ సిల్లీ డోంట్ టాక రా డోంట్ షే దోస్ థింగ్స్ డజంట్ లుక్ నైస్ అలాగే వింటే కూడా బాగుంది ఈ పార్టీకి మానేజ్ చేయాలి ఈ పార్టీకి ఏదో ఎంతకాలం ఏదో నడిపించారో అడిగేవాళ్ళేడు చెప్పేవాళ్ళేడు కాబట్టి నడిచిపోయింది ఇప్పుడు అందరూ తిరగబడి అడుగుతున్నారు టీవీ ఛానల్స్ నిండా వీడు యాంకర్ అడిగేస్తున్నాడు టీవీ యాంకర్ బీకామ్ ప్యాసండ్ వాళ్ళు వాడు అడిగేస్తున్నాడు పావు దండీ కాబట్టి ఇంక ఈ పాటికి ఎవరు మానసీ అలా అలాంటి పిచ్చి మాట్లాడారు అక్కడ అయింది అలా ఏంటంటే చంద్రుడు భూమిని కప్పి చంద్రుడు చంద్రుడు సూర్యుడికి భూమికి అడ్డొస్తే ఇది సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుడిని కప్పివేసినాడు అని చెప్పండి అని చెప్పి వేదాంత క్లాసుకి వస్తే ఇక్కడ దాన్ని కూడా కొంత శోధన చేసి చంద్రుడు సూర్యుడిని కప్పివేయలేదు నీ మొహం చంద్రుడు నీ చూపును కప్పివేసినాడు ఘనఛన్న దృష్టి ఘనఛన్న మర్కం అంటే భాగవతంలో ఏకాదశి స్కంధంలో శ్లోకం మేఘము సూర్యుడిని కప్పివేస్తుందా మన చూపును కప్పివేస్తుందా మన చూపును కప్పి వేస్తుందండి దగ్గరగా ఉంటుంది వేగం ఇక్కడే ఉంటుంది వేగం సూర్యుడు సూర్యుడిని కప్పివేయడం ఏంటండి ఎవడైనా ఇంకొంచెం ముందుకు వెళ్ళిందంటే ఆ సూర్యకాంతికి మేఘం ఆవిరైపోతుంది మిగవదేమే ఇంకో ఒక్క ఒక్క నిజం ముందుకెళ్తే చాలు ఒక మైలు ముందుకెళ్తే చాలు సూర్యుడిని కప్పివేయడు ఏమిటి సూర్యుడిని కప్పివేయడు మన చూపుని కప్పివేస్తుంది అలాగే చంద్రుడు సూర్యుడిని ఏం కప్పివేయడు మీరు నేల మీద నిలపడి సూర్యుడి కేసు చూసినప్పుడు మీ చూపు కడ్డొస్తాడు మీ చూపు కడ్డొస్తాడండి అంటే మీ చూపును కప్పివేస్తాడు కాబట్టి గ్రహణం ఎవరికి వచ్చింది మీ చూపుకు వచ్చింది సూర్యుడికి కాదు ముర్రి గ్రహణము అంటే ముర్రి ముర్రి ఎవరికి వచ్చింది సూర్యుడికి ఏ ముర్రి కాదండి మీ చూపు వస్తుంది రోజు అవునండి కాబట్టి ఇప్పుడు సూర్యుడు అలాగే ఉంటాడు ముర్రి రావడం పోవడం ఏముండవు అయ్యో మాకు కనపడినండి ఫోటోలు తీసేవండి అంటే మీ అవివేకానికి నేను ఏమనుకోవాలి తప్ప ఇంకేం మీరంటే మేం కాదు మేము పుస్తకాల్లో రాసి పెట్టుకున్నామని సూర్యుడిని గ్రహణం వచ్చి పట్టేసింది ఏంటంటే సూర్యుడికి గ్రహణం ఏమి ఉండదు సూర్యుడిని ఏది కప్పలేదు సూర్యుడికి అడ్డంగా అలాగే ఏదో వచ్చి అక్కడ ముద్రపడిపోయిందని చెప్పినది ఎంతకాలం అలాగే ఏముండదు ఎందుకంటే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు ఆత్మ సూర్యుడు అంటే ఆత్మని ఏది కప్పలేదు ఆ గ్రహణం ముర్రీ మీ మనస్సుకు వచ్చింది తప్ప ఆత్మకేమీ లేదు It is the mind which remains ignorant. And it is the mind which gets realized. Atma remains the same. Atma akasham ondadu. Samsargam ondadu. Samsargam ondadu. Samsargam ondadu. Vakadal yinkohtu katpi ve yuka. Tani samsargam ondadu. Adi atmaswaroopan lo ondadu. Kavati adhrishtanthalani kuda. Nirgunchan kashas ka apply jesko wala. ఒక అంశంలో వాటిని తీసుకోవచ్చు కానీ పూర్తి యథార్థంగా కప్పివేయుట అనేది మీకు దృష్టాంతాల్లో కనపడుతుంది అది ఆత్మస్వరూపంలో అది కూడా లేదు దృష్ట విరోధాచ్చ ఎందుకంటే ఆత్మస్వరూపం కప్పివేయబడింది అని కనుక అంటే మన అనుభవానికే విరోధం చిత్రం ఏమంటే ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయాన్ని రమణ మహర్షి చెప్తూ ఉంది ఆయన చెప్పేవారు కొంతమందికి ఓ సిద్ధాంతం లేవ రమణ మహర్షికి జ్ఞానం కలగడానికి వీలు లేదు ఆయన వేదాంతం ఎక్కడ శ్రవణం చేశాడు ఇది సెల్ఫ్ సర్వింగ్ అంటే సెల్ఫ్ సర్వింగ్ ఇప్పుడు నేను అలా మొదలుపెట్టాననుకోండి రమణ మహర్షికి జ్ఞానం కలగడానికి వీలు ఎందుకంటే వేదాంతం ఆయన శ్రవణం చేయలేదు కదా అని నేను మొదలుపెట్టాననుకోండి అది ఎలా ఉంటుంది సెల్ఫ్ సర్వింగ్గా లేదు అంటే అందరూ మనం కాస్ కూర్చు కూర్చోవాలని అనుకున్నట్టుగా లేదు అది ఇట్ ఈస్ నాట్ అప్రాపరేట్ అప్పుడు ఇంకో సమస్య వస్తుంది మరి వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానం కలిగిందా ఇలాంటి సమస్యలన్న వస్తా తర్వాత కొన్ని నీకు కలిగిందా కొన్ని చెప్తున్న వాడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ట్రాప్లో పడకూడదు కానీ కొంతమంది పడతారు నేను విన్నాను ఏదో చిన్న రెండేళ్ళు ఎక్కడో ముంబైలోనో ఎక్కడో వెగ్ంద కోర్సు చేసొచ్చి ఎప్పుడు మహర్షికి జ్ఞానం కలగడానికి వీలు లేదు ఆ కోర్సు సంస్కారం అక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఆ కోర్సు నుంచి పట్టుకొచ్చాడు నన్ను అడుగుతాడు ఏ కోర్సు చేశారు మీరు నేనే కోర్సు చేయలేదని ఏ కోర్సు చేయలేదుగా నేను నో కోర్సెస్ కోర్సెస్ చేసినవి వేరే ఉన్నాయి అది ఆ సందర్భం లేదు ఇక్కడ ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే దృష్ట విరోధం వస్తుంది ఆత్మస్వరూపము కప్పివేయబడింది అంటే దృష్ట విరోధము అంటే మన దృష్ట అంటే అనుభవం అనుభూతమైన దానికి విరోధం వస్తుంది ఇది సంగ్రహవాక్యం దాని వివరణ దృష్టి శృతిమితి విజ్ఞాతయోహి జీవస్య స్వరూపం అది వివరణ హీ హి అంటే ఎలా అనగా జీవుని యొక్క స్వరూపం ఏమి మీరు జీవుణ్ణి తీసుకోండి వాడి స్వరూప వాడి ఏమిటి అసలు జీవుడంటే చెప్తున్నారు శంకర్ వాడు ఏమిటంటే వాడు చూస్తాడు చూస్తాడు చూసి ఆ నామ సంస్కారాలను రూప సంస్కారాలనుంచి నింపుకుంటాడు అది జీవుని యొక్క జీవుడు రూప సంస్కారాలు ఉంటాయి వాళ్ళు వింటాడు నామ సంస్కారాలన్నీ వాళ్ళు ఉంటాయి బుద్ధితో ఆలోచిస్తాడు పుస్తకాలు అవి చదువుతాడు ఆ సంస్కారాలన్నీ నింపుకుంటాడు తర్వాత సంక అది విజ్ఞాతి బుద్ధితో ఆలోచించి పుస్తకాలు చదివి సంస్కారాలు నింపుకుంటాడు అది విజ్ఞాతి ఇమోషన్స్ ఉంటాయి ప్రేమ దయ కరుణ కోపాలు తాపాలు అనేవి ఉంటాయి అది మతి ఇంతేనా దేవుడంటే ఇంతకంటే ఇంకేమైనా దృష్టి శృతి మతి విజ్ఞాతి చూసింది విన్నది ముక్కు గురించి చింత చేయకండి చూసింది విన్నది అంటే నామరూపాలు కవర్ అయిపోయాయి ఇంకా జ్ఞానము రసము దాంట్లో ఇంక్లూడెడ్ అది పెద్ద ముఖ్యం కాదు అది ఇంక్లూడెడ్ గెట్స్ ఇంక్లూడెడ్ ఇమోషన్స్ వాటి జ్ఞానము బుద్ధితో తెలుసుకుంది ఇంతేగా జ్ఞ జీవుని స్వరూపం అంటే కదా ఓకే సత్యా శరీరాత్ అసముఖిత్యాపి జీవస్య సదా నిష్పన్నమేవ దృశ్యతే ఇప్పుడు ఇక్కడ అజ్ఞాని జ్ఞాని అని అలా చూసుకోండి మేడం అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏమిటంటే అజ్ఞాని శరీరముతోటి మమేకమై ఉంటాడు శరీరమే నేను నేనే శరీరం అలా మమేకమై ఉంటాడు అజ్ఞాని అలా ఉండకూడదు తప్పుడు చాలా తప్పు అది తప్పని తొందరగా తెలుసుకోవాలి తెలుసుకుంటే సమయం వచ్చినా కూడా ఉపయోగపడుతుంది వేదాంతము ఎలా జీవించాలో మనకి బోధిస్తుంది అంతేకాదు మ్యాక్సిమంలో చెప్పినట్టుగా ఎలా మరణించాలో కూడా బోషిస్తుంది చిరునవ్వుతో మరణించడం కూడా వేదాంతం నేర్పుతుంది చిరునవ్వుతో జీవించడం కూడా నేర్పుతుంది సంసారం ఎలా ఉంటాడు జీవిస్తున్నంతసేపు దుఃఖిస్తూ జీవిస్తూ ఉంటాడు అయ్యో నాకు లాభాలు కావటం లేదంటాడు బిజినెస్ మ్యాన్ అయ్యో నాకు భోగాలు చాల లేదంటాడు భోగి అయ్యో నేను ఇంకా కర్మలు చేయాల్సినవి చాలా ఉన్నాయి చేసినవి చాలా లేదంటాడు కర్మి సంసారి ఎప్పుడు దుఃఖంతో జీవిస్తాడు వాడికి చిరునవ్వుతో జీవించడం ఎరగడు ఎప్పుడు ముఖం మీద దుఃఖాన్ని పులుముకుని ఉంటాడు మరణానికి దగ్గర అవుతున్న కొద్ది ఒడికిపోతా భయపడిపోతావు చచ్చిపోతున్నాను ఇది సంసారి ఇది వీడు జిజ్ఞాసు జీవించినప్పుడు చిరునవ్వుతో జీవిస్తాడు మరణించేప్పుడు చిరునవ్వుతో మృత్యువుని స్వాగతిస్తారు కాబట్టి అది వేదాంతము అంటే ఏదో కర్మ చేసి పుణ్యం సంపాదించటం లాంటిది కాదు ఇది విచారం చేసి స్వరూపాన్ని తెలుసుకుంట ఎనీవే మీరు మీరు గమనించరో లేదో ఒక అమ్మగారు వచ్చి ఇక్కడ కూర్చుని వారి క్లాసుకే చాలా క్లాసులకు వచ్చారు ఒక డజన్ క్లాసులకు వచ్చారు బ్రహ్మసూత్ర క్లాస్కి వచ్చారు తర్వాత ఉపనిషత్ క్లాసులకి వచ్చారు తలకి ఒక గొడ్డ ఒకటి చుట్టుకుని వచ్చేవారు ఇద్దరు వచ్చేవారు వాటిలో ఒకరు వెనకాల కూర్చునేవారు ఒకరు ఇక్కడికి వచ్చి కూర్చునేవారు నేను ఇలా రండి ఇక్కడ కూర్చొని అని చెప్పేవాడిని ఆ తలకి ఆమె క్యాన్సర్ పేషెంట్ షీజ్ నో మోర్ ఆమె సొంతస్తులయ్యారు ఆమె వస్తున్నారు ఆమె క్యాన్సర్ పేషెంట్ అని నాకు తెలుసు అడ్వాన్స్డ్ క్యాన్సర్ అని నాకు తెలుసు ఎంతో కాలం ఎంతో తొందరగా వెళ్ళిపోతారని అనుకోలేదు విచ్ ఈజ్ ఆల్సో ఈశ్వరుని యొక్క కృపే ఎందుకంటే దాంట్లో సుఖం లేదు దేహానికి పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా అలాగే ఆ సఫరింగ్ ఐతే హాస్టండి అంటే చెప్పొచ్చేది ఏమిటంటే ఆమె ఆ జీవించిన కొద్ది కాలము ఒక రకమైన చిరునవ్వుతో జీవించారు అవును ఎందుకు చిరునవ్వుతో జీవించారంటే ఆత్మస్వరూపం దేహం ఎలాగూ పోయిదే అనే ఒక చిన్న గీమ్స్ స్మాల్ గ్రీమ్స్ స్మాల్లో బిగ్గో వీడు ఉన్నాం కాబట్టి ఆత్మస్వరూపం ఎప్పుడూ కపివేయబడదు కపివేయబడిందని వీడు భ్రమపడ్డదే అది ఎప్పుడూ అలా నిత్యంగా ప్రకాశిస్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఒకడు అజ్ఞాని దేహమే నేను అని అలా మమేకమై ఉంటాడు మీకోసం అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నాను if i have to eat my own words god forbid i will do it but let me say now so ipudu vedi ela gundi patta kurchuntadu na gundi edho aipoyindi aipoyindani edho chey naagutonduntadu idantadu adantadu evado phone chestadu ambulance vasthundi whoo whoo whoo an vasthundi venni teesukeli dariko vadastaru teesukeli icu lo pettaru we don't want any of that nonsense you, you should not even think of it Hmm. hadi not the way to face uh, light that is not the way to face death saranga i they i they meer emi aapalendani ainappudu ayidha outundi meer aapaleru kaani me visam ela undalante we are not interested in all this nonsense and we are not going to make arrangements for all that <laughs> that is what we I saranga <laughs> we don't want to make arrangements for all that అదే అవడం ప్రారంభంలో ఉంటే అవుతుంది ప్రారంభంలో ఏది ఉంటే ఏది అవుతుంది అని అవనివ్వలే యూట్ హ్యాష్ టు హ్యాప్ అని అలౌ హ్యాప్ అండ్ కెనాట్ స్టాప్ ఇట్ బట్ యూ డోంట్ ప్లాన్ ఫర్ ఇట్ ఫర్ గాడ్ సేఫ్ యూ ప్లాన్ ఫర్ ఇట్ యూ ప్లాన్ ఫర్ హైయర్ థింగ్స్ వాట్ ఇస్ ద ప్లాన్ శరీరాత్ సముత్తస్యా శరీరము నుండి అసముత్తుడు అంటే శరీరమే నేను అనే తాదాప్యంలో ఉన్నవాడు ఒకడు శరీరము నుండి సముత్తుడు అంటే శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు శరీరానికి దేహానికి ఆకలికి మందు ఆకలికి అన్నం రోగానికి మందు రెండు చికిత్సలే అన్నారు శంకరులు ఉదారణిక భాష్యంలో ప్రథమాధ్యాయం మూడో బ్రాహ్మణంలో ఉన్నాను నేను చూస్తున్నా ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కదా ఖాళీగా ఉద్యోగలు దాంట్లో శంకరులు అంటారు రెండు చికిత్సలే ఆకలి వేస్తే భోజనం పెడతాం అది చికిత్సే రోగం వస్తే మందు వేస్తాం అది చికిత్సే చికిత్సే భిక్షాటానికి వెళ్తున్నాడంటే హాస్పిటల్కి పోతున్నాడనే అర్థం ఎందుకంటే భిక్షాటనికి వెళ్ళి వాళ్ళు పెట్టిన ఆహారం తింటాడు ఆహారం అంటే ఔషధమే ఆకలి రోగము అని అంటారు ఆయన సో ఎనీవే కాబట్టి శరీరము నుండి సముచితుడు అంటే శరీరమునందు ఆత్మభావము లేనివాడు లేదా ఇంచుమించు లేనివాడు ఇట్ ఈజ్ అ ప్రాసెస్ వివేకం వివేకము ఈజ్ అ ప్రాసెస్ ఆత్మసాక్షాత్కారం ప్రాసెస్ కాదు వివేకం ఈజ్ అ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఉన్నవాడికి శరీరము నుండి ఒక ఒక లెవెల్ అబవ్ ఉంటాడు ఇది శరీరం అనుకోండి ఇలా ఉండడు ఇలా ఉంటాడు ఏదో ఇలా ఉంటాడు ఏదో ఇలా ఉంటాడు ఇలా మాత్రం ఉండడు శరీరము నుంచి ఒక పెసర పైకి లేచాడు లెటస్తే వివేకి శరీరంతో మమేకమై పెనవేసుకుని ఉన్నాడు వాడు అవివేకి ఈ రెండు స్థలాలలో రెండు వ్యక్తులలో జీ ఆత్మ యొక్క తత్వం ఏమి అంటే ఆత్మ రెండింటి ఎందు ఒకే రకంగా ఉంటుంది ఈ అజ్ఞాని యొక్క అజ్ఞాని యొక్క జీవుని ఎందు కూడా నిత్యముగా ప్రకాశంగానే ఉంటుంది ఈ సముతుడికి ఎలాగైతే ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుందో వేడియందు వాడియందు కూడా ఆత్మ చైతన్యము అదేవిధంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇది ఎలాగంటే మీరు వెలుతురున్న గదిలోకి వచ్చి అన్నీ చూశారు అంటే మీ కళ్ళల్లో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని అర్థం కంటికి సూర్యుడు అధిష్టాన దేవత సూర్యుడు ప్రకాశిస్తున్న కంట్లో సూర్యుడు ప్రకాశించినప్పుడే మీకు అన్నీ కనపడతాయి మీరు చీకటి గదిలోకి వెళ్ళారు చీకటి అని తెలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా మీ కంట్లో సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు లేకపోతే చీకటిని ఎలా చూస్తారు చీకటిని చూస్తున్నారు కదా అంటే చూపు కదా కాబట్టి చీకటి గదిలోకి వెళ్ళడా మాత్రాన్ని చూపు పోలేదు చూపుంది అలాగే అజ్ఞాని కూడా ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది జ్ఞాని ఎందు కూడా ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది ఆత్మస్వరూపంలో మార్చారు ఇది చాలా గమనించదగ్గ విచారం కాబట్టి మీ ఎందు నేను అజ్ఞానిని అని మీరు అంటున్నంతసేపు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అంటే మీరు అజ్ఞాని కాదు మీద మీరు గమనించాల్సింది నేను అజ్ఞానిని నేను అజ్ఞా అది మీరు గమనించాల్సింది మీరు గమనించాల్సింది ఏంటంటే నేను అజ్ఞానిని అనేప్పుడు కూడా మీ ఎందు ఆత్మస్వరూపం ప్రకాశిస్తుందా లేదా గమనించండి నేను అజ్ఞానిని ఆత్మస్వరూపం ప్రకాశిస్తుందా లేదా గమనించండి ప్రకాశిస్తుంది ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటుంది నేను శోకంలో ఉన్నాను నిజమైన శోకంలో అందరూ శోకంలోనే ఉన్నారు ఇప్పుడు దీంట్లో శోకంలో లేనివాడిని ఒకడు చూపించండి మీరు సంసారమే శోకంలో లేనివాడు ఉంటే వాడు జ్ఞానే అందరికీ శోకమే ఏదో శోకం ఏదో శోకం పొద్దున్న టిఫిన్ నిన్న ఈవేళ బాగానే ఉంది కానీ రేపు మళ్ళీ బాగుంటుందో బాగుండదు అని శోకం ఏదో శోకం ఉంటుంది సౌ శోకహారేద సంసారణంటే శోకం కాబట్టి ఇంకేమిందండి శోకం ఓహో అర్జునుడికి శోకం అయితే ఇంకా మీరు నేను ఎంత పక్కనే శ్రీకృష్ణుడు నిలబడి ఉన్నాడు రథాన్ని వీడికి శోకం అయితే ఇంకా శోకం లేని ఎవరికి ఈ సృష్టిలో ప్రతివడికి శోకమే నేను శోకంలో ఉన్నాను అని మీరు మీ అనుభవం అవుతాయి విచ్ ఇస్ ఫైన్ విచ్ ఇస్ ది ట్రూత్ నో ఐఎమ్ నాట్ డినైంగ్ దాట్ కానీ శోకంలో ఉన్నాను అనే అనుభవాన్నే పట్టేసుకుని ఊరుకోకూడదు మీరు శోకంలో ఉన్నప్పుడు కూడా మీ చైతన్యం ప్రకాశిస్తుందా లేదా మీ అవేర్నెస్ ఎలా ఉందో చూసుకోవడం మీకు ప్రకాశిస్తూనే ఈ శోకము దాన్ని కప్పివేసిందని మీరు అనుక్కుంటే కప్పివేసినట్టుగా అనిపిస్తుందే తప్ప శోకము కప్పివేయదు ఏదీ కప్పివేయదు సూర్యుణ్ణి ఏదీ కప్పలేదు శోకా అలాగే శోకం కానీ దుఃఖం కానీ ఏదీ కూడా ఆత్మస్వరూపాన్ని తప్పలేదు వాడు అవివేకంతో దేహమే నేను అనుకున్నప్పుడు కూడా ఆత్మస్వరూపం ప్రకాశిస్తూనే ఉంటుంది ఎందుకంటే సర్వోి జీవ పశ్యం సృవన్ మన్వానో విజాన వ్యవహరతి అన్య వ్యవహారానుపత్తే ఎవంటే అజ్ఞానంలో ఉండి శరీరమే నేననే ప్రణవేసుకుని ఉన్నవాణి ఎందు కూడా ఆత్మ ప్రకాశిస్తూనే ఉండా అవును ప్రకాశిస్తోంది పూర్తిగా ప్రకాశిస్తుందా పూర్తిగా ప్రకాశిస్తోంది ఎలా చెప్పగలరు మీదంటే ప్రతి జీవుడు కూడా చూస్తున్నాడు వింటున్నాడు ఇమోషన్స్ వస్తున్నాయి శోకము దుఃఖము భయము దయా కృప అప్పుడప్పుడు ఇవి అప్పుడప్పుడు ఇవి వస్తున్నాయి తెలుసుకుంటున్నాడు ఇది ఉపనిషత్తు ఇదిలా చెప్తుంది తెలుసుకుంటున్నాడు ఇదంతా వ్యవహారం ఆత్మస్వరూపం ప్రకాశించకపోతే ఈ వ్యవహారం ఉంటుందండి ఉండదు ఈ వ్యవహారం ఉంది కాబట్టి ఆత్మస్వరూపం ప్రకాశంలోనే ఈ వ్యవహారం సిద్ధిస్తోంది లేకపోతే అసలు ఈ వ్యవహారమే సిద్ధించదు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి నేను ఆత్మను తెలుసుకుందాం అనుకుంటున్నాను అని అడిగితే ఎవరు తెలుసుకుందాం అనుకుంటున్నారు నేనే నువ్వే ఆత్మవి తెలుసుకుందాం అనుకుంటున్నవాడే ఆత్మ కాదండి మేము ఆత్మకి దూరంగా ఉన్నాము దూరంగా లేవు నువ్వు నువ్వు ఆత్మయో ఉన్నావు ఆత్మకు దూరంగా ఎలా ఉండగలవు నీ కాళ్ళు నీకు దూరంగా వెళ్ళిపోగలవా కాబట్టి నువ్వు ఆత్మకి దూరంగా లేవు కాదండి మాక అలా అనుభవానికి రావట్లేదు ఎందుకు అనుభవానికి రావట్లేదు మీకేం అనుభవానికి వస్తుంది అజ్ఞానం అనుభవానికి వస్తుంది అంటే ఎందుకు అనుభవానికి వస్తుంది ఆత్మ ప్రకాశిస్తుంది కాబట్టి అనుభవానికి వస్తుంది శోకం అనుభవానికి వస్తుంది ఆత్మ ప్రకాశిస్తుంది కాబట్టి అనుభవానికి వస్తుంది కాబట్టి నువ్వు అనుభవానికి ఏదొస్తుందో అది కొట్టుకోవడం మానేసి ఏ ప్రకాశంలో అనుభవానికి వస్తుందో ఆ ప్రకాశము నువ్వు అని తెలుసుకోవడం ఆ ఫోకస్ని షిఫ్ట్ నువ్వు చేయాలి అని చేత కూడా మీరు నెగిటివ్ మీద ఫోకస్ పెట్టుకోకూడదు ఎంత ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది నెగిటివ్ ఎప్పుడూ ఉంటుంది నెగిటివ్ మీద ఫోకస్ పెట్టుకోకూడదు మంచి మీదే ఫోకస్ పెట్టుకోండి అప్పుడేమవుతుందంటే అదే లక్షణం మీకు కూడా అన్వయించి మీలో ఉన్నటువంటి మేఘాలు శోకము మోహము అజ్ఞానము దేహము ఇత్యాది మేఘాలు ఉన్నా కూడా ఆత్మసూర్యుడు కప్పివేయబడలేదు అని మీరు తెలుసుకుంటే సర్ప తచ్చేత్ శరీరాత్ సముత్త నిష్పద్యేత ప్రాక్ సముత్నాత్ దృష్టో వ్యవహార విరుధ్యేత ఇప్పుడు చూడండి శరీరము నుండి పైకి లేచిన వివేకి అంటే పైకి లేవడం అంటే మీరు దాన్ని తప్పుగా తెలుసుకోకండి అది ఎందుకంటే ఏ మాట మాట్లాడాలన్నా భయమే నీగివాడి ముందు ముక్కు గోక్కోవాలంటే భయం అని ఒక సాగుత ఒకటి ఉంది అలా ఇంటిలో ఉండాలి అలాగే సాగుత కాబట్టి ఇప్పుడు శరీరం నుండి పైకి లేచిటా అంటే వీడు హఠయోగం ఒకటి ఉంటుంది వీళ్ళు ఎలాంటి వాడు అలా పైకి లేచి అక్కడికి వెళ్తాడని నేను వదకి అనకపోవచ్చు అలాగంటే పిచ్చి సంస్కారాలు ఏమి పెట్టుకుంటుంది శరీరము నుండి పైకి లేచిటా అంటే శరీరాభిమానము లేకుండా ఇందుకే రెండో రాబోతోంది వీడు శరీరము నుండి పైకి లేచిన వివేకి శరీరమే నేననే ఘోరమైన భ్రమలో ఉండే అజ్ఞాని ఆత్మ వీడిలో ప్రకాశించి వాడిలో ప్రకాశించలేదు అని మీరంటే చూచుతా విలుట ఆలోచించుటా ఇమోషన్స్ అనే వ్యవహారం వీడికి మాత్రమే ఉండాలి వాడికి కానీ అది మన అనుభవం అలా లేదు వీడికే ఉన్నాయి వాడికే ఉన్నాయి కూడా శరీరము నుండి పైకి లేచిన తర్వాతే ఆత్మప్రకాశం ఉండాలి తప్ప శరీరంతో వీడు తనవేసుకునే ఉన్నప్పుడు వీడికి కూడా ఆత్మప్రకాశం ఉండకూడదు కానీ వీడికి కూడా ఆత్మప్రకాశం అజ్ఞానము నుండి ఉన్నప్పుడు ఉంది అజ్ఞానం నుంచి బయటకు ఉంది వ్యవహారం కాబట్టి ఆత్మప్రకాశము అనేది సర్వదా గలదు కుక్క ఎందు నక్క ఆత్మప్రకాశము గాలంది జ్ఞాని ఎందు అజ్ఞాని అందరి ఎందు ఆత్మప్రకాశము గలదు అందరి